నేనన్నిటా క్రూరుడా నీవే గతిగా వచ్చితి మానక నన్నేలు కొని మన్నించవలెను నేరమిసేసినవాడు నెమ్మి ఇంటికి వచ్చితే మారుకొన కన్నీయునూ మరువవలే కారులు వల్కినవాడు గక్కున బంతమిచ్చితే నేరుపుల నేస్తములే నెరపగవలెను నేనన్నిటా క్రూరుడా నీవే గతిగా వచ్చితే మానక నన్నేలుకొని మన్నించవలేను పగవాడైనవాడు బంటనని మొక్కితే సొగిసి లోని కృపదూడవలెను వెగటున నానదోసి వెరపు మాలినవాడు అగపడి ఆజ్ఞమెట్టుమంటే మానవలెను నేనన్నిటా క్రూరుడా నీవే గతిగా వచ్చితి మానక నన్నేలుకొని మన్నించవలెను ధనమెత్తుకున్నవాడు తానే వచ్చి పనివేళ ననిమొననిల్చితే చేకొనవలెను వనరి అజ్ఞానపువాడ నిన్ను నుతించితి ఘనుడ శ్రీవెంకటేశను నేనన్నిటాక్రూరుడ నీవే గతిగా వచ్చితి మానకనన్నేలుకొని మన్నించవలెను